గణపతిగొంహవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోదసాదనం గణాధిపత సశివసార శకరాచార్యమ్యమాచార్యపరు పరపరా ఓం సహనా సహనౌనూ ిశ్వాి సోతప్య సతస్త సో బ్రహ్మ విజిజ్ఞాసస్వ తద్విజిజ్ఞాసస్వ బ్రహ్మలక్షణాలు చెప్పారు బ్రహ్మ యొక్క ఉపలబ్ధి ద్వారములు చెప్పారు ఇంకా అర్థగంటే ఏం చెప్తారు ఇంతవరకు చెప్పి ఆ బ్రహ్మని తెలుసుకునేటువంటి ఆకాంక్షను కలిగి ఉండుము బ్రహ్మని తెలుసుకోనుము అని అనరు బ్రహ్మని తెలుసుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉండుము అని చెప్తాం అంటే బ్రహ్మ తెలుసుకోబడేది కాదు అనే సత్యాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎనీవే అది కూడా మనం చూసాం అప్పుడు వెంటనే ఇతను వెళ్ళి సహా తపహాతప్యత ఆ భృగువు తపస్సు చేసినాడు ఏమిటా తపస్సు చూద్దాము భాష్యం సభృగు బ్రహ్మోపలబ్ధిద్వారాడి బ్రహ్మలక్షణం చ శ్రుత్వా పితు వెనకాల వస్తుంది ముందుకు పెట్టుకోవాలి పితు శ్రుత్వా అని అర్థం తండ్రి నుండి వినే భాషంలో అలా జంబుల్గా ఉంటుంది తపహ బ్రహ్మోపలబ్ధి సాధన అతప్యతవాన్ సో సహా భృగు శ్రుత్వ సహా అంటే ఆ భృగువు సతపోతప్యత శ్రుత్వ విన్నాడు ఎక్కడి నుంచి పితు శ్రుత్వ తండ్రి గారి వద్ద నుంచి విన్నాడు ఏమిటి విన్నాడు రెండు ఒకటి బ్రహ్మోపలబ్ధిద్వారములు అంటే చక్షుష్త్రం మనోవా చమితి అన్నం ప్రాణం ఆరు రెండు బ్రహ్మలక్షణము ఇతో వాయుమానుభూతాను జాయంతి అట్సెట్రా ఈ సంగతులన్నీ విన్నాడు విని తపహ అతప్యత తప అంటే తపస్సును ఇందుకటి నీ తపస్సు ఎందుకంటే బ్రహ్మ ఉపలబ్ధి సాధనత్వేన సో తపస్సు చేయి నువ్వు తపస్సు చేస్తే నీకు ఆ బ్రహ్మ తెలుస్తుంది బ్రహ్మంటే ఇదేమీ ఏదో చిన్న న్యూస్ పేపర్ చదివి తెలుసుకున్నట్టు కాదుగా సో మనస్సులో ఉన్నటువంటి దోషాలన్నింటినీ క్రమంగా క్షాళనం చేసి వేస్తే ఆత్మయే బ్రహ్మ సత్యం అవగాహనకి రాదు వీడి నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి అల్పూడను అని ఏవోవో భయాలు పెట్టు కూర్చుంటే వాడికి బ్రహ్మేం సో ముందు అసలు మనస్సు క్లీన్ అయిపోవాలి అప్పుడే బ్రహ్మ యొక్క స్వరూపం తెలుస్తుంది మనస్సు క్లీన్ చేసేటువంటి సాధనమే తపస్సు అది బ్రహ్మ ఉపలబ్ధి సాధనము తపస్సు అంటే విచారమనర్థం సో ఈ ఉపలబ్ధి సాధనము ఉపలబ్ధి అంటే రికగ్నైజ్ చేయడం రికగ్నైజ్ చేసే సాధనము తపస్సు ఆ తపస్సుని అతప్యత అంటే తప్తవాన్ చేసినాడు దాని మీద శంక కుతన అనుపదిష్టస్యవ తపస్ సాధనత్వ ప్రతిపత్తి భృగోహో అవును ఇప్పుడు తండ్రి గారు గురువు కదా గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ చెప్పమన్నాడు ఆయన ఉపలబ్ధి ద్వారాలు చెప్పాడు లక్షణాలు చెప్పాడు చెప్పి తపస్సు చేయని చెప్పలేదు అక్కడ తపస్సు చేయమని చెప్పలేదు కదా అనుపదిష్టస్ చేయవ తపస్స తపస్సును ఉపదేశం చేయలేదు గురువుగారు చెప్పి తపస్సు సాధనమయ్యా అని చెప్తే ఇట్స్ ఓకే ఇక్కడ అలాంటి ఉపదేశం ఏమి మనకి కనపడదు తపస్సుని ఉపదేశం చేయని సందర్భంలో తపస్సు సాధనము అనే జ్ఞానము ప్రతిపత్తి అంటే అవగాహన దట్ కైండ్ ఆఫ్ ఎ నాలెడ్జ్ ఈ భృగుకి ఎక్కడి నుంచి వచ్చింది సో తపస్సు తపస్సనత్వ ప్రతిపత్తి భృగో కథం అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ భృగువు వాడు యోగ్యుడైన శిష్యుడు వాడు ఈజ్ నాట్ ఎ నావిస్ కొంత వేదాంతం చదివిన వాడైతేనే భృగువు మాట్లాడినట్టుగా మాట్లాడగలుగుతాడు మీరు ఏమనుకోనుంటే నేను దృష్టాంతం చెప్తాను పర్సనల్ దృష్టాంతం నేను పూజ్య స్వామీజీ దగ్గరికి వెళ్ళాను వెళ్దా ఏమండీ ఎవరు మీరు అంటే నేను ఎలా హైదరాబాద్ నుంచి చెప్తాను ఆఫీస్ పని మీద వచ్చారా ఏమేమి అని ఆయన అడిగారు ఆయన చూడండి ఎలా అడిగారు అంటే ఆఫీస్ పని మీదేం రాలేదండి ఆఫీస్ పనికి బంధు పెట్టే వచ్చాను సెలవు పెట్టే వచ్చాను అంటే కోయబత్తూరు ఎదైనా ఆఫీస్ పని మీద వచ్చారు ఓకే ఏమిటి విశేషం ఏమిటి అని అంటే నేను అన్నాను చూడండి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేది సమీపాన్ని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మనకు ఒక శృతి చెప్తోంది మీరు బ్రహ్మనిష్ఠులు శ్రోత్రియులు అని నేను అనుకుంటున్నాను ఆ కారణంగా మీ దగ్గరికి బ్రహ్మజ్ఞానం కొరకు వచ్చాను అని చెప్తాను ఓ ఆయన తల పంకించి సరే సంతోషం బాగుంది ఉండండి కొద్ది రోజులు ఉండండి ఉండి క్లాస్ అటెండ్ చేయండి అని చెప్పాను సో ఆ తర్వాత ఆయన మాట అన్నారు వీడు అప్రోచ్ అయిన పద్ధతిని బట్టి వీడు వేదాంతం తెలుసున్నవాడు ఏదాంతా తెలియని వాడైతే అలా అప్రోచ్ అవ్వడు కదా నేను ఎంతో కొంత చదువుకున్నాను ఏదాంతా చదువుకోబట్టే ఈ శృతి వాక్యాన్ని మీ రావడానికి ఈ వాక్యం ప్రేరణ వాక్యం చేతనే మనిషి ప్రవర్తిస్తాడు వాక్యమే ఆధారం సర్వానికి కాబట్టి ఈ వాక్యం యొక్క ప్రేరణ చేత నేను మీ వద్దకు వచ్చినాను అని ఎప్పుడైతే అన్నామో అంటే వీడు కొంత చదువుకున్నాడనే సంగతి ఆయన గుర్తించారు గుర్తించి దానికి తగ్గట్టుగా మాట్లాడారు సో ఈ భృగు అలాంటి వాడు దట్ ఈజ్ వాట్ ఏ మెయిన్ ఎంతో కొంత చదువుకుని వెళ్తాడు గురువు దగ్గరికి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళినటువంటి వాడు కదా ఎంతో కొంత చదువుకుని వెళ్ళాడు కనుక తపస్సు చెయ్యి అని ఆయన చెప్పక్కర్లేదు గురువు చెప్పక్కర్లేదు దీనికి తపస్సు అవసరము అని వీడే గ్రహించాడు పర్సనల్ దృష్టాంతం ఇచ్చారని ఏమనుకోకండి ఇప్పుడు అంటే గురువు దగ్గరికి అలా వెళ్లాల్సి ఉంటుంది సుమా అని ఇప్పుడు కూడా గురువు దగ్గరికి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవి అవి వీలైనంత వరకు పట్టుకు వెళ్ళకూడదు యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ కేవలం బ్రహ్మజ్ఞానాన్ని అపేక్షించి వెళ్తే బ్రహ్మజ్ఞానంలో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఆత్మజ్ఞానాన్ని కనుక మనం ఒక కొద్దిపాటి పొందిన పర్సనల్ ప్రాబ్లమ్స్ కొద్ది ఉంటాయి ప్రతివాడికి ఉంటాయి సంసార ఛిద్రము అనేది అది చిల్లిగంప ఈ సంసారం దాంట్లో చిద్రం లేని వాడు ఎవడో ఉండదు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అవన్నీ మనం హైలైట్ చేసుకుంటూ కూర్చుంటే ఆ జ్ఞానానికి ఆటంకం అయిపోతాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మనం జ్ఞానాన్ని మనం అపేక్షించినట్లయితే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో షూట్ అదేమీ ఆగిపోదు ఇట్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ వీడు వీడు వర్కౌట్ చేసేసుకున్నాడు నువ్వు తపస్సు చేయి అని చెప్పకపోయినా వర్కౌట్ చేసేసుకున్నాడు మనం తపస్సు చేయాలి తపస్సు అంటే ఆలోచన విచారం అలా వర్కౌట్ చేయడానికి హేతువేమి అంటే చెప్తున్నారు ఆ హేతు చెప్పడం కోసమే ఆ ప్రశ్న వేసుకున్నారు ఆ ప్రశ్న వేసి సమాధానం చెప్తున్నారు సావశేషోక్తే అది సావశేషోక్తి ఆ గురువు గారు బ్రహ్మోపదేశం చేసినప్పుడు మొత్తం నేను మీ దగ్గరికి బ్రహ్మ తెలుసుకుందుకు వచ్చాను అనగానే సరే అయితే పట్టు అనేదో ఒళ్ళో వేసేసినట్టుగా మీ దగ్గర ప్రసాదం తీసుకుందుకు వచ్చాను అంటే సరే అయితే చేతి చాపంటారు చేతిలో ప్రసాదం పెట్టేస్తారు అయిపోయింది అలాగే ది హోల్ థింగ్ ఈజ్ ఓవర్ కానీ ఇక్కడ ఆయన చెప్పినటువంటి వాక్యం ఎలా ఉందంటే సావశేషంగా ఉంది బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాలు చెప్పాడు బ్రహ్మ లక్షణం చెప్పాడు కానీ బ్రహ్మేమిటో చెప్పలేదు బ్రహ్మేమితో తెలుసుకునే పూచి నీదే అన్నట్టుగా ఉంది ఆయన వాక్యం అందుకోసం వీడు మనం తపస్సు చేసి దీన్ని తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు దట్ ఈజ్ హౌ హీ అప్రిషియేట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ తపస్ అండ్ హిజోన్ హీ వర్క్ షీట్ అవుట్ అనమాట సో అది సావశేషోక్తే అంటే దాన్ని వివరిస్తారు అది సంగ్రహ వాక్యం అన్నాది బ్రహ్మణ ప్రతిపత్తు ద్వారం లక్షణంచ ఎతో వా ఇమాని ఇచ్చుక్తవాన్ ఇది వివరణ భాష్యం బ్రహ్మణ ప్రతిపత్తు ప్రతిపత్తి అంటే జ్ఞానం అండి కాగ్నిషన్ కాగ్నిషన్ కాగ్నిజెన్స్ దాని ప్రతిపత్తి అంటారు సో బ్రహ్మ యొక్క రికగ్నిషన్కి అన్నము మొదలైనవి ఆరవి అన్నం ప్రాణం చక్షు అవి ద్వారములు అని చెప్పాడు లక్షణం కూడా చెప్పాడు చా మణ్ మరియు ఎతోవా ఇమాని అనే లక్షణాన్ని కూడా చెప్పాడు ఇంత మాత్రం చెప్పాడు ఆయన ఓకే సో వాట్ సవశేషం హితత్ ఆ టీచింగ్ ఆ చెప్పింది ఏదైతే గలదో అది పరిపూర్ణంగా లేదు హండ్రెడ్ కంప్లీట్ కాదు అది సావశేషం దాంట్లో సంథింగ్ ఈజ్ ఎట్ రిమైనింగ్ టు బి ఫీల్డ్ బై దిస్ గై అది సవశేష వాక్యం ఎందుకని సావశేషం అంటే సాక్షాత్ బ్రహ్మణ అనిర్దేశాత్ సాక్షాత్తుగా బ్రహ్మ ఇట్టిది అని చెప్పలేదు కదా సో ఇది ఎలాగంటే స్వామీజీ నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వచ్చాను మీ దగ్గరికి అంటే ఆ ఉండండి భోజనం చేశారా ఉంటారా ఓ వారం రోజులు ఉండండి క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉండండి అని చెప్పారంటే అది సావశేషోక్తి అది దాన్ని బట్టి మనం వర్కౌట్ చేసుకోవాలి ఏమిటి నేను వచ్చింది మీరు భోజనం గురించి మాట్లాడితే నన్ను ఆ ఈసారి వచ్చినప్పుడు కలవండి అంటారు వాళ్ళని సో సావశేషోక్తే ఉంటుంది అంతేగాని బ్రహ్మ అలా ఎందుకు చెప్పాలి డైరెక్ట్గా చెప్పొచ్చు కదంటే డైరెక్ట్గా చెప్పడం కుదరదండి అంతే కదా దీంట్లో భేషజవ ఏం వెంటనే చెప్పేస్తే మన గౌరవం తగ్గిపోతుంది అలాంటిది కాదు అలా చెప్పడం సాధ్యం కాదు కనుక సావశేషోక్తిగా తినటాల్సి వచ్చింది సో సవకాశంగా ఉండి ఆ సహనంతో వెయిటింగ్ అనేది ఒకటి పెట్టుకుని మనస్సులో అదృష్టాన్ని తగ్గించుకుని శ్రవణం చేస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం లభ లభిస్తుంది అది నిత్య సిద్ధం అది దాన్ని మీరేం వెతికి దానికి లేని మెరుగు మీరు పెట్టనక్కర్లేదు అది నిత్య సిద్ధము స్వయం ప్రకాశమును దానికి ఉన్న ఆటంకాలు కొన్ని తొలగిపోవాలంతే ఆటంకాలు తొలగిపోదామంటే అది మీరు నేను డెసిషన్ తీసేసుకుని ఇంకీ పైన ఆటంకాలు ఉండరాదు అలాగే అయ్యేవాదు అది ఇట్ ఇట్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దాట్ ఆ వాసనలన్నిటినీ కడిగి అది కొంత ప్రాసెస్ ఉంటుంది సో అది అంచేతనే బ్రహ్మని సవశేషంగానే చెప్పడం అవుతుంది కానీ విదమిత్తంగా చెప్పడం కుదరదు ఇంతటి వివేకము ఆయనకున్నది గురుగుకొని సపోజ్ మనం కంగారు పడ్డాం అనుకోండి ఏమిటంటే ఇంత దూరం నుంచి బ్రహ్మ కోసం వస్తే మీరేమో భోజనం గురించి అంటారు ఉండండి అంటారు ఉండడానికి మాకు ఖాళీ ఎక్కడండి మేము మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి కదా మీరు బ్రహ్మ పని పూర్తి చేసేస్తే ఇంక మళ్ళీ మా జాబ్కు మేము వెళ్ళిపోతాం అని అలాగే ఉండకూడదు సో వేదాంత ఈజ్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ వన్ మోర్ నాలెడ్జ్ అంటే దానికి వేదాంత అని పేరు వేదాంటే నాలెడ్జ్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అంటూ మీన్ బై దాట్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఆల్ రిలేటివ్ నాలెడ్జ్ ఇంకే రిలేటివ్ నాలెడ్జ్ ఖతం అయిపోతుంది దాంతో సో దాని కాబట్టి ఇది పూర్తి చేసి ఇంకోటి ఇది ఎంఏ ఫిలాసఫీ అయిపోయింది ఎంఏ పాలిటిక్స్ అయిపోయింది ఇప్పుడు ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను ఈ ఎంఏ వేదాంతా కూడా చేసేద్దాం అనుకుంటున్నానండి మీ అభిప్రాయం ఏంటి అంటే చేసేయండి అలాంటిది కాదు ఇది సో కాబట్టి చెప్పి వచనం సవశేషంగానే ఉంటుంది బ్రహ్మను ఇతమిత్తంగా ఇదిగో బ్రహ్మ చెప్పడము కుదరదు అని చేత అలా చెప్పలేదు అన్య స్వరూపేణ బ్రహ్మనిర్దేష్టవ్యం జిజ్ఞాసవే స్వపుత్రాయ ఇదమి రూపం బ్రహ్మ ఇది ఆయన సవశేషంగానే చెప్పడం సాధ్యం నిరవశేషంగా చెప్పడం కుదరదు ఒకవేళ చెప్పడం కుదిరితే ఆయన చెప్పేసి ఉండేవాడు ఎందుకో తెలుసునా స్వపుత్రాయ జిజ్ఞాసవే వచ్చినవాడు జిజ్ఞాసు తెలుసుకుందాం అనేటువంటి శ్రద్ధ కదవాడు తెలుసుకుందాం అనే శ్రద్ధ లేకుండా కొంతమంది ప్రశ్న వేస్తారు ఎలా ప్రశ్న వేస్తారంటే అసలు వీడి సంగతి ఏమిటో తెలుసుకుందామనే ఒక రకంగా ప్రశ్న వేస్తారు అసలు వీడి సత్ సత్తా ఎంత తెలుసుకుందామని ప్రశ్న వేస్తారు తెలిసిపోతుంది ఆ ప్రశ్నని బట్టి అటువంటి ప్రశ్నకి వీళ్ళు కూడా సమాధానము ఓ మోస్తరుగా చెప్తారు అంటే ఆయనతో దర్పంగా అడిగాడు కాబట్టి మనం దర్పంగా సమాధానం చెప్పాలని అలా మహాత్ములు ఎప్పుడూ అలా ఉండదు ఆయన దర్పంగా అడిగినా ఆయన అడిగిన తీరును బట్టి ఆయనకి ఎంతకంటే ఇప్పుడు అవగాహనకి రాదు బికాజ్ ఆయన జడ్జిమెంటల్గా ఉన్నప్పుడు హీ కెన్ నో సంథింగ్ బట్ నాట్ ఆల్ దెన్ అతని యొక్క సంస్కారానికి తగ్గ సమాధానం ఒకటిచ్చి వదిలేస్తారు దెన్ హిట్ ఈజ్ ఫర్ హిమ్ టు వర్క్ ఇట్ అవర్ సో ఆ విధంగా కానీ ఇక్కడ వీళ్ళు వాడు కాదు జిజ్ఞాసు వచ్చినవాడు పైగా తన కొడుకండి స్వపుత్రాయ ప్రీతిపాత్రుడైన వ్యక్తి కదా అటువంటి వ్యక్తి దగ్గర వాట్ యూ కాల్ పాలిటిక్స్ ప్లే చేస్తారా లేకపోతే కొంత దాచిపెట్టి కొంత చెప్పి అలాగంటే డిప్లొమాటిక్గా బిహేవ్ చేస్తారండి చేయ కాబట్టి ఈయన తన కొడుక్కి అలా చెప్పాడంటే దేర్ ఫోర్ బ్రహ్మ బ్రహ్మను సవశేషంగా మాత్రమే బోధించటము సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి నిరవశేషంగా ఇంకా బ్రహ్మ గురించి మీకు తెలియాల్సింది లేదు అని చేతిలో పెట్టేసి పంపించేయటం దాన్ని అదే ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు ఇదమిత్తం రూపం బ్రహ్మ బ్రహ్మ ఇదిగో చూసుకో ఇది ఉంటుంది బ్రహ్మ అని అలాగే చెప్పేయటము సంభవం కాదు సంభవం అయితే ఆయన అలా చెప్పే ఉండేవాడు అలా చెప్పడం సంభవం కాదు అని ఆయన సావశేషంగా చెప్పాడు మిగిలింది వీడు తపస్సు చేసి నిర్ధారించుకోవాలి అదే అంటారు ఆయన నేమం నిర దిశత్ అలా చెప్పలేదు అలా చెప్పువాడు చెప్పడం కుదిరితే ఇతమి రూపం బ్రహ్మ ఇదిగో బ్రహ్మ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఉండేవాడు ఇదిగోనండి లడ్డు లడ్డు గురించి ఒకడికి తెలియలేదు అదే మహాభాగ్యం లడ్డు గురించి మీరేం చెంత చేయకండి నేను నిన్ననే తెప్పించాను లోపల నుంచి లడ్డు తీసుకొచ్చి ఇదిగో ఇదండి లడ్డు ఎలా ఉంది చూసారా చూసాను ఇది ఒకేసారి నోట్లో వేసుకోండి తీసుకోండి ఇది నోట్లో వేసుకోండి ఆ వేసుకున్నారు ఆ ఎలా ఉంది నవిలితే ఎలా ఉంది రుచిగా ఇది లడ్డు ఇదే మిత్ని రూపం లడ్డు అని చెప్పేసి చూస్తాను చెప్పట్లేదు అలా చెప్పేందుకు సందర్భం లేదు అలా చెప్పట్లేదు సో కొంత చెప్పేసి వదిలేస్తాను మిగిలిన మనం వర్కౌట్ చేసుకోవాలి సో అలా చెప్పలేదు నా చేయవని నిరదిశత మరి ఎలా చెప్పారు కింతర్హి మరి ఎలా చెప్పినట్టు సావశేషమేవా ఉత్తవాన్ సావశేషంగా మాత్రమే చెప్పిన కొంచెం టూ అండ్ ఫోర్ ఉంటుంది ముందు సావశేషక్తే సంగ్రహవాక్యం దాని మీద వివరణలో మళ్ళీ ఎంటైర్ థింగ్ ఈజ్ బ్రాటౌట్ వివరణ వాక్యంలో ఏది మిగిలిపోండగా చెప్తాను అత అవగమ్యత నూనం సాధనాంతరమేక్షతే పితా బ్రహ్మ విజ్ఞానం ప్రతీతి ఇది సావశేషంగానే చెప్పారంటే అర్థం ఏంటంటే తండ్రి శిష్యుని వద్ద కుమారుడే శిష్యుడి ఇక్కడ సో శిష్యుని వద్ద మరొక సాధనాన్ని కూడా అపేక్షిస్తున్నాడు సాధనాంతరం అపేక్షతే నూనమంటే నిశ్చయముగా ఎందుకంటే సాధనాన్ మరో సాధనం అంతరము మరొకటి సో మరో సాధనం వీడికి అవసరం హీఈ్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ హీఈస్ ఎట్ టు ఎక్విప్ విత్ సంథింగ్ మోర్ దెన్ వాట్ హీ హ్యాజ్ ఆల్రెడీ అనే అపేక్ష తండ్రి ఉన్నది అని సవశేషంగా చెప్పాడు ఆయన కాబట్టి ఆ ఎక్విప్ చేసుకో ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకో నేను చెప్పినటువంటి మాటల మీద విచారమే ఆ క్వాలిఫికేషన్ కొంత మనఃప్రసన్నత కూడా అవసరం విచారం చేయడానికి మనఃప్రసన్నత ఉండాలి సో అంత మాత్రం నువ్వు ఏర్పాటు చేసుకుంటే నీకు తెలిసిపోతుంది అని సవశేషంగా చెప్పాడు కాబట్టి వీడు కేవలము వాక్యాన్ని వినేసేసి లేకపోతే పుస్తకం చదివేసేస్తే అయిపోదు సాధనా సాధన ఇంకొకటి ఏమిటా సాధన అంటే తపస్సు తపస్సు అనేటువంటి సాధనాన్ని మరి యొక్క సాధనాన్ని అది అపేక్షిస్తుంది జిజ్ఞాసు ఉంటే సరిపడదు జిజ్ఞాసుకు తోడుగా తపస్సు కూడా ఉండాలి అని తండ్రికి తెలుసు మరో సాధనం అవసరం అని తండ్రి ఎరుగును అంచేతనే ఆ సాధనం వీడి దగ్గర ఇంకా ఒకవాడి దగ్గర లేదు వీడు స్లోగా సంపాదించుకుంటాడు అనే ఉద్దేశ్యంతో ఆయన సావశేష వాక్యాన్ని చెప్పినాడు తపో విశేష ప్రతిపత్తిస్తూ సర్వసాధకతమత్వా అదే మళ్ళీ ఇంకో సందేహం తూ అందేదర్ హ్యాండ్ సరే మరో సాధనం అవసరము అని మనకి తెలిసిందే సావశేషంగా చెప్పాడు కాదు చెప్పాడు కనుక ఆ సాధనం తపస్సే అని ఎలాగా అనేకం అది తపస్సే అని చెప్తావు అంటే తపో విశేష ప్రతిపత్తి రెండు రెండు స్టేజులు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఐ నీడ్ టు ఎక్విప్ మై సెల్ఫ్ విత్ అనదర్ క్వాలిఫికేషన్ దట్స్ వైఫ్ తండ్రి సవశేషంగా చెప్పారు అండ్ దట్ అనదర్ క్వాలిఫికేషన్ హ్యాపన్స్ టు బి తపస్ సో ఫస్ట్ స్టేజ్ చూసాం అది తపస్సే తపో విశేష ప్రతిపత్తి ఇన్ పర్టికులర్ దట్ ఈస్ తపస్ విశేష అంటే ఇన్ పర్టికులర్ ఇన్ పర్టికులర్ దట్ క్వాలిఫికేషన్ ఈజ్ తపస్ అనే జ్ఞానము వీడికి ఎలా కలిగిందంటే సర్వసాధక తమత్వాత్ అనేక సాధనాలు ఉన్నాయి దానము ధర్మము కర్మ పుణ్యమైన తీర్థయాత్రలు నదీ స్నానాలు ఇలాంటి సాధనాలు ఎన్నో ఉన్నాయండి ఆధ్యాత్మిక సాధనాలు కోకూలలుగా ఉన్నాయి కానీ వాటన్నిటిలోకి లక్ష్యాన్ని చేరుటలో మనకి చాలా అత్యధికంగా ఉపకరించేటువంటి సాధనము తపస్సు ఆ సంగతి వాడికి తెలుసు భృగువుకి తెలుసు వాడు మంచి యోగ్యుడైనటువంటి శిష్యుడు వాడు ఏమీ తెలియనివాడు వెళ్తే నాకు బ్రహ్మ అధిహి భగవో బ్రహ్మ అని ఎందుకు అంటాడు స్వామీజీ ఈ నాకు కొంచెం చేయి చూసిండను లేకపోతే ఈ కొండలని పట్టు కొండలని అంటే జన్మ కొండలని స్వామీజీ అదేదో చూడండి అనో అని అలా అంటాడు కానీ అధిహి భగవో బ్రహ్మేతి అని అన్నాడంటే వాడు ఎంతటి ఉన్నత స్థాయికి చెందిన సాధకుడో మీరు ఆలోచించండి కాబట్టి వాడు అంత స్థాయికి చెందిన సాధకుడికి ఈ సంగతి తెలియదండి అనేక సాధనాలు ఉన్నాయని వాటిల్లో తపస్సు సర్వశ్రేష్ఠమైనదని అది అన్ని అన్ని లక్ష్యముల వద్దకు మనల్ని తీసుకెళ్ళిపోతుందని ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించిన అంశంలో తపస్సు సాటి మరొకటి లేదని అతనికి తెలీదా తెలుసు అంచేతనే అర్థం చేసేసుకుని వెళ్ళిపోయి తపస్సు చేసినప్పుడు సో తపోవిశేష ప్రతిపత్తి సర్వసాధక తమత్వాదు అది మళ్ళీ సంగ్రహవాక్యం సర్వసాధక తమత్వాదని సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తారా సర్వాం హీ నియత సాధ్య విషయాణం సాధనా తప ఏవ సాధకతమం సాధనమితి ప్రసిద్ధం లోకే ఇది లోకంలో ప్రసిద్ధమైన విషయం లోకంలో అంటే మన రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరికీ ప్రసిద్ధమైన అభిప్రాయం కాదు వైదిక లోకంలో ఆ సర్కిల్స్లో ఇది అందరికీ తెలుసున్న విషయం ఏమిటంటే సాధ్యం ఒకటి ఉంది నియత సాధ్య సాధ్యం అంటే గోల్ ఒక పర్టికులర్ గోల్ వీడు రీచ్ అవ్వాలని ఫిక్స్ చేసుకున్న గోల్కి నియత సాధ్యము అని చెయ్యారు ఆ నియత సాధ్యానికి సంబంధించి సాధనాలు ఉంటాయి అనేక సాధనాలు ఉంటాయి ఆ సాధనాలన్నింటిలో సర్వేషాం నియత సాధ్య విషయాణం సాధనానం తప సాధనం సాధకతమం అన్ని సాధనాల్లో చాలా ఉత్కృష్టమైనది సాక్షాత్తుగా మిమ్మల్ని లక్ష్యం దగ్గరికి కొనిపోయేటువంటిది తపస్సు తపస్సు చేయాలంటే ఇప్పుడు విద్యార్థి బి ఇంటర్మీడియట్లో చేరాడు తొంభై మార్కులు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఏం కావాలి మంచి ఫస్ట్ క్లాస్ పెన్నులు నాలుగో ఐదో కావాలి అవసరమే పుస్తకాలు కావాలి అవసరమే గైడ్స్ కావాలి అవసరమే నోట్స్లు కావాలి అవసరమే తర్వాత టేబుల్ ల్యాంపు కావాలి అవసరమే కరెంట్ పోతే చదువుకుంటూ అది ఏదో కావాలి అది అవసరమే ఓ సపరేట్ రూమ్ కావాలి అవసరమే ఇవన్నీ సాధనాలే వాడు తపస్సు చేయాలండి ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఇన్ని సాధనాలు చెప్పాను దీంట్లో ఏది అన్నింటికంటే ముఖ్యమైన సాధన ఏంటంటే తపస్సు దాట్ ఈస్ వైట్ ఈస్ తపస్సు చేయడం చేత చుట్టుపక్కల ఉండే ఈ పిసల ఈ పిల్ల సాధనాలు ఉంటాయి చూడండి వీటి గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు తపస్సు చేయడం చేతనైన ఏ కంప్లైంట్ చేయడం వాడు ఆ తపస్సే వీటన్నింటినీ సెటరైట్ చేసుకుంటూ పోతుంది తపస్సు ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెటరైట్ అయిపోతాయి తపస్సు లేకపోతే ఇవి ఎన్నున్నా మేము చిన్నప్పుడు మేమైనా ఇలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అది ఒక శోభ పెద్దవాళ్ళు అలా అన్నదానికి మనం వి హెవ్ టు స్టే విత్ ఇట్ వి హెవ్ టు అకామిడేట్ మేము చిన్నప్పుడు కోడిగుడ్డు లెంపును ఉండేది కిరసనాయలు పోసుకుని దాంట్లో వాళ్ళం హరికేన్ల ఆంతరం ఒకటి ఉండేది మా ఇంట్లో నాలుగు కోడిగుడ్డు లెంపులు ఒక హరికేనలాంతరం ఉండేది ఈ హరికేనలాంతరం ఇట్ ఈస్ ఎ వెరీ ప్రిమినేటీ సిచ్యువేషన్ అది పిల్లలకి ఇవ్వరు అది పెద్దల దగ్గర ఉంటుంది పెద్దలు వాళ్ళ పనంతా పూర్తి చేసుకుని వెళ్ళి రోడ్డు మీద అడుగు మీద తలుపు చీకట్లో అలాగే నడుము వాల్సిన సందర్భంలో ఈ హరికల్లా అంతరం మనకు వస్తుంది మా అమ్మగారు అని వర తొమ్మిదింటికి రేపటికి పోరా హరికల్లాంతరం ఇందనుంచి దాన్ని వెంట పడ్డావు అప్పుడు ఇచ్చేవారు అంతవరకు ఈ కోడిగుడ్డు వేంపారు హరికెల్లా అంతా మనకి నిద్ర సో ఇలా ఉండేది అయినా ఏదో అలాగే వల్లించి వాళ్ళం వేదం ఆ కోడిగుడ్డు వేంపులోనే వేదం వల్లించి వాళ్ళం కాబట్టి తపస్సు ముఖ్యం కానీ తపస్సు చేసే లక్షణం ఉండాలి కానీ ఈ సాధన సంపత్తిని బట్టి వస్తుందండి ఈ పుస్తకాలు రాయడం అనే ఓ నేను చేస్తూ ఉంటాను నాకు నా ప్రారంభంలో ఉందదని చేత నేను ఐ డూ ఇట్ ఇట్స్ ఎ గుడ్ జాబ్ అండ్ ఐ డూ ఐమ్ నాట్ కంప్లైనింగ్ బట్ ఐ సే వన్ థింగ్ ఇట్ ఈజ్ ఎ తపస్ ఇట్ ఈజ్ నథింగ్ లెస్ దెన్ ఎ తపస్ ఓ పుస్తకం బయటపడింది అంటే నిర్దిష్టంగా దాని వెనకాల బోల్డ్ అంత తపస్సు ఒకప్పుడు నేను లెక్క వేసేమని ఎన్ని గంటలు దీంట్లో ప్రవేశపెట్టాము మనం అని లెక్క వేస్తే అమ్మ బాబు ఇంత కష్టపడ్డామా మనమని భయం వేస్తుంది చేత ఇంకా లెక్క సో తపస్సు చేస్తే ఓ పుస్తకం బయటపడుతుంది ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు తపస్సు చేస్తే వాడికి తొంభై మార్కులు వస్తాయి ఎక్కడ ఎవరైతే ఎక్కడి మార్కులు వాళ్ళు సంపాదిస్తారు దానికి తగ్గట్టుగా తపస్సు చేస్తారు ధనం సంపాదించేటువంటి బిజినెస్ పీపుల్ కూడా తపస్సు చేస్తారు దే నో ఇట్ ఎవ్రీబడి నోస్ ఇట్ తపస్సు సాధకతమము అన్ని సాధనాలలో పిక్ ఒకటి దట్ ఈస్ ది మెయిన్ క్యాపిటల్ మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్అట్ అయిపోతాయి వాడిలో ఉత్సాహం లేదనుకోండి మీరు డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాడు అది ఏమైనా వర్క్అవుట్ కాదు కాబట్టి సాధనాలు అనేకమున్నా తపస్సు శ్రేష్టమనేది ఆ సంగతి లోకంలో ప్రసిద్ధమే అది భృగుకి తెలియందుకు తెలియదు వాడికి తెలుసు అని చేతనే హీ పిక్టప్ పిక్ లీట తస్మాత్ పిత్ర అనుపదిష్టమపి ్రహ్మ విజ్ఞాన సాధన తపఃప్రతిపేదే భృగు తస్మాత్ ఇందువల్లనే భృగు మన భృగువు పిత్రా అనుపదిష్టమే తండ్రి ఉపదేశించకపోయినా నాయన తపస్సు చేయడానికి నీకు బ్రహ్మ తెలుస్తుందే చెప్పలేదు ఆయన లక్షణం చెప్పి తెలిసాడు అయినా కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ఈ ద్వారాలు ఈ లక్షణము ఎలాగో అవసరమే అవి కాని వాటిని వర్కౌట్ చేసి తెలుసుకోటానికి తపస్సు ప్రధాన లక్ష సాధనము తపస్సు ఉండాలి అనే సత్యాన్ని భృగువు తెలుసుకున్నాడు ప్రతి పేదే తెలుసుకుని తపస్సు చేసేసాడంటే స తపోతప్యత అనమాట ఆ తపస్సు ఇప్పుడు చెప్తున్నారు తచ్చ తప బాహ్యాంతఃకరణ సమాధానం అదే తపస్సు బాహ్య సమాధానము అంతహ సమాధానము కరణ బాహ్యకరణ సమాధానం బాహ్య కరణములంటే ఏటో తెలుస్తున్నాం అండి చేతులు కాళ్ళు వాక్కు కన్ను ముక్కు చెవి ఎట్సెట్రా పది ఇవి బాహ్య కరణములు ఇంద్రియములు అని అర్థం ఓ ఇదో ఓ అంతకరణము మనస్సు మనస్సు అంటే బుద్ధి అంత ఇవన్నీ కలిపి ఇంటర్నల్ ఆర్గన్ ఇప్పుడు మనస్సులో లెవెల్స్ని విడదీసినప్పుడు విడదీస్తాం విడదీయకుండా ముద్ద కింద చెప్పినప్పుడు ఒకటిది సో దాన్నే మైండ్ అనొచ్చు బుద్ధి అనొచ్చు మీరు ఏ పేరైనా పెట్టండి అంతఃకరణం ఇవి ఇవి ఇవి అంటే అర్థం ఏమిటి మీరు సపోజ్ వేదాంతం అంటే జ్ఞానం జ్ఞానం అంటే శ్రవణం శ్రవణం సాధనంగా చెప్పారు కదా శ్రవణం చేయాలనుకోండి శ్రవణం చేయాలంటే మీరు ఏ దిశలో నడవాలి కాళ్ళని ఏ విధంగా ఉపయోగించాలి శ్రవణానికి అనుకూలంగా ఉపయోగించాలి చేతులను ఎలా ఉపయోగించాలి శ్రవణానికి అనుకూలంగా వాక్కుని శ్రవణానికి అనుకూలంగా మీరేమో ఎవరితోటో ఒక గంట నరసేపు దెబ్బలాడి వచ్చాను అనుకోండి హోరాహోరే ఆ వాక్కును ఆ విధంగా దుర్వినియోగం చేశారనుకోండి అప్పుడు మనస్సు అంతా కలుషితం ద్వారా అప్పుడు వచ్చి శ్రవణానికి కూర్చుంటారు మీకు ఏమర్థం అవుతుంది అది ఏం విసిగేస్తుంది అటువంటి వాటి దగ్గరికి ఈ దెబ్బలాడిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం పలకరిద్దామని ప్రయత్నం చేస్తే ఉండండి నేనేదో కష్టంలో ఉంటే మీరు మధ్యలో తీసుకొస్తారు విసుగు ఉంటారు వాళ్ళు దే ఇన్ దాట్ వాళ్ళ మనస్సు ఉద్వేగంతో ఉంటుంది కాబట్టి వాగింద్రియ అన్ని ఇంద్రియాలని మనం చాలా కంట్రోల్డ్గా వాడుకోవాలి డబ్బు డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా మనం దాన్ని భద్రంగా వాడుకోవాలి ఒక పవిత్ర భావంతో వాడుకోవాలి అలాగే ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చినటువంటి సంపద వాటిని మనం ఒక పవిత్ర భావంతో వాడుకోవాలి సో అన్నీ వెళ్ళకూడని చోట్లకి వెళ్ళే చోట్లకి వెళ్ళిపోతూ ఉంటే ఈ కాళ్ళతోటి చేయకూడని పనులు చేసే చేయాల్సిన పనులు రెండు కూడా చేతులతో చేసేస్తుంటే సత్యాన్ని అసత్యాన్ని కూడా వాక్కుతో మాట్లాడేస్తుంటే ఆ సాధనములలో తపస్సు లోపించినది వాడికి వేదాంతం పట్టదు బాహ్య సాధనాలు ఇంకా అంతఃాధనం మనస్సులో రెండే లక్షణాలు ఉండకూడదండి అవి ఏమిటంటే ఒకటి కామన రెండు భయము సమాధానం ఉండాలి ఏకాగ్రత అంటే ఎప్పుడూ ఎలర్ట్గా ఉండాలి మనస్సు మనస్సు ఎంటీగా ఉండాలి క్లీన్గా క్లీన్ స్లేట్ కింద ఉండాలి ఎంటీగా ఉండాలి మనసులో ఏమీ పెట్టుకోకూడదు అలా అంతఃకరణము అప్పుడు అది ఏకాగ్ర సమాధానము సమాహితత్వము అంటే అలర్ట్నెస్ సో బాహ్యేంద్రియములు దీనే ఇంగ్లీష్లో గేర్డప్ అంటారు సో ఆల్ ది ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఆర్ గేర్డ్ అప్ టు గెయిన్ దట్ టు రీచ్ దట్ గోల్ అండ్ ది మైండ్ ఈజ్ ఆల్సో గేర్డ్ అప్ టు రీచ్ దట్ గోల్ అంచేతనే సాధకులు అనవసర పురాగద్వేషాల్లో ప్రవేశించరా దూరంగా ఉండాలి మనము ఇప్పుడు ఎక్కడైనా ఈవిల్ ఉంటుంది ఈవిల్ అంటే కొంత అధర్మం ఉంటుంది అంతటా ఉంది కొంత ఏమీ చాలా ఉంది మన దగ్గరికి వస్తుంది అది మన మీదకి అటాక్ కింద వస్తుంది ఈవిల్ వచ్చినప్పుడు మనం ఉపేక్ష చేయటం నేర్చుకోవాలి రెసిస్ట్ నాట్ ఈవిల్ అండ్ నాట్ క్రైస్ట్ రెసిస్ట్ నాట్ ఈవిల్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ చాలా కఠినమైనటువంటి కార్యం పతంజలి మహర్షి దాన్నే చెప్పాడు సో క్రైస్టు మన దేశానికి వచ్చి నేర్చుకువెళ్ళేటండి చాలా యోగాన్ని దట్ ఈజ్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఎనీవే సో ఆ విధంగా మా ఎందుకంటే మీరు ఈవిల్ని రెసిస్ట్ చేయడం ప్రారంభించారనుకోండి కొంత ఈవిల్ మీకు అంటుకుంటుంది ప్రాబ్లం సాధనకి అది అడ్డం అయిపోతుంది అంచేతనే వాడు ఎవడో వచ్చి తిట్టాడు అనుకోండి తిట్టడం ఈవిల్ కదా నువ్వు తిరితే నేను కూడా నిన్ను తిడతానో లేకపోతే నువ్వు తిడతావానందని వాడిని నిలదీస్తానో మీరు దాన్ని రెసిస్ట్ చేయడం ప్రారంభించారనుకోండి మీ మనస్సు చెడిపోతుంది వాడు తిట్టాడు కదా ఒళ్ళే ఇదే తిట్టాడు అంటారు దేహాన్ని తిట్టాడా నేను తిట్టడానికి సిద్ధంగానే ఉన్నాను అహంకారాన్ని తిట్టాడంటారా మంచి పని చేశాడు వాడు నాకు ఉపకారమే చేశాడు ఎందుకంటే ఈ అహంకారము తిట్టదగ్గదే ఇంకా అసలు ఇంకా అలా నిలిచి ఉంది దాన్ని ఇంకా పది రెట్లు అని ఈ విధంగా ఆశీర్వదించి మొన్న నీ పుణ్యమానం నాలో ఉండే ఎందుకు ఈ ఉంటారే మనలో ఉండే చిన్ని లోపాన్ని వాళ్ళు తెలుసో తెలియకో మనకు ఎత్తి చూపిస్తారు కాబట్టి మిగతా పాయింట్స్ అన్ని వాడు ఏదో కొన్ని అసత్యాలు పలుకుతాడు వాడి అసత్యాలు వాడుతుంటే మనం స్వీకరించకపోతే ఏమవుతాయన్నవి ధైర్యమైనవి తిన్నాయి వాడు ఏదో సత్యం ఉంటుంది దాంట్లో అది మనం గుర్తుపెట్టేసి వాళ్ళని తిరిగి తిట్టాడు కానీ నిజం చెప్పాడు రాని వాడిని ఆశీర్వదించి మనం ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే పోయాం అలా ఉండాలి కానీ నన్ను తిరతాడవాడు వీడికి తెలుస్తూ ఉంటుంది వాడు నిజంగా తిట్టాడని అయినా కూడా వెళ్ళి వాడు నన్ను తిట్టాడనే కారణం చేత సో ఏదో సామితో ఒకటి ఏదో అత్త భర్త కొట్టేడని కాదు తోటికోడలు నవ్విందని కోపం అని ఓ సామితో ఒకటి ఉంది వాడు తిట్టేడు వాడు పాయింట్అవుట్ చేసినందుకు వీడు బా ఆ దోషం మనలో ఉన్నందుకు వాడికి ఏం అభ్యంతరం లేదు ఆ ఉన్న దోషాన్ని ఎదురు వాడు పాయింట్అవుట్ చేసాడు కాబట్టి వీడికి సమస్య అలాగంటే ఇబ్బందుల్లో మనం చిక్కుకుంటే అంతఃకరణ సమాధానం ఉండదు కాబట్టి శమము దమము అంతరింద్రియ నిగ్రహానికి లక్షణాలు ఏవైతే ఇదంతా తపస్సు తపస్సు అంటేది తపస్సు అంటే ఏదో తలకిదులుగా వాళ్ళు ఒట్టి వేలు మీద బొటన్ వేలు దట్ ఈజ్ నాట్ ది దిస్ ఈజ్ ది తపస్సు ఈ తపస్సుని మీరు చేయటం ప్రారంభిస్తే దానికి విచారంతో చేయాలి మనస్సు క్లీన్ ఉంటుంది మరి ఏం చేస్తామండి ఈ క్లీన్ మైండ్తో విచారం చేస్తాం శ్రవణమన నిధ్యాసనాలు దీన్ని యూ విల్ దైండ్ బికమ్స్ ట్రాన్స్పరెంట్ టు ట్రూత్ ఇప్పుడున్న అన్ని దోషాలతో నిండిన మనస్సు ఒపేక్గా ఉంటుంది ఇటువంటి రిఫ్లెక్ట్ పెరిగాలి సో ఆ రియాలిటీ అక్కడే ఉంటుంది కానీ మనకి తెలియకుండానే ఉండిపోతుంది కాబట్టి అది తపస్సు బాహ్యాంతఃకరణ సమాధానం ఇంకా వివరంగా చెప్తారు ఒకటి దిస్ మచ్ ఈస్ గుడిన ఆ వాక్యం మనకి స్పష్టంగానే ఉంది సో తద్వారకత్వాత్ బ్రహ్మప్రతిపత్తే ఇవి ఈ బాహ్యాంతఃకరణ సమాధానము ఇది బ్రహ్మప్రాప్తికి బ్రహ్మజ్ఞా ప్రతిపత్తి అంటే జ్ఞానం బ్రహ్మజ్ఞానానికి ద్వారములు ఇప్పుడు నరకానికి ద్వారాలు స్వర్గానికి ద్వారాలు ఉన్నాయండి నరక ద్వారాలు ఏమిటంటే శ్రీకృష్ణుడు చెప్పాడు కామ క్రోధశ్చ లో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన డిజైరింగ్ డిజైరింగ్ ఏదో మీకు పర్టికులర్ డిజైర్ ఉందని దాన్ని పట్టుకుని తప్పు పట్టడం కాదు ది యాటిట్యూడ్ ఆఫ్ డిజైరింగ్ ఓ కోరిక తర్వాత అలాగా సంసారంలో పడి అదే సర్వస్వామి పరిగెత్తుట చాలా తప్పదు కామ కామం ఉన్న చోట క్రోధము లోభము పక్కనే ఉంటాయి అది కామం కామం అంటే డిసైడింగ్ అది ఉంటే కా క్రోధ లోభాలు దూరంగా ఉండవు ఇక్కడే ఉంటాయి అసలు కామం హృదయంలో పుట్టగానే కోపం వచ్చి ముక్కు మీద వాలుతుంది ఇక్కడ వాలి ఉంటుంది వాడికి ముక్కు మీద కోపం ఉంటుంది చూడండి అందుకు ఇక్కడ వాలి ఉంటుంది ఈ కామం ఫుల్ఫిల్ అయితే కోపం మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతుంది ఈ కామం ఫుల్ఫిల్ కాలేదనుకోండి ఈ ముక్కు మీద ఉన్న కోపం హృదయంలోకి వెళ్ళిపోతుంది అది దానికి పాలసీ దానికి దాని ఈక్వేషన్ అది అనమాట కాబట్టి కామక్రోధములు లోభము లోభము గ్రీడ్ అటాచ్మెంట్ ఈ మూడు నరకద్వారములు అలాగే జ్ఞానద్వారములు ఏమిటి అంటే మైండ్ని మూడు దోషాలు లేకుండా క్లీన్గా పెట్టుకోవడం ఎలాగండి ఎంటీగా పెట్టుకోవడం మైండ్లో ఏమీ ఉండకూడదు ఎంటీగా ఉండాలి ఎంటీ మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ బ్రహ్మణ్ సో ఎంటీగా పెట్టుకోవాలి ఏ ఏ మనిషి వస్తున్నాడు అనుకోండి నో జడ్జిమెంట్ ఇటు దో ద క్లీన్గా వాడు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఏదో ఇంప్రెషన్ ఏర్పడుతుంది లెట్ ఇట్ హ్యాపెన్ మనంతటా మనం ఏ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటా క్లీన్గా పెట్టుకుంటాం ఎనీవే సో ఈ విధంగా ఈ మనస్సు యొక్క శుద్ధి అనేది ఎదిగలదో ఈ తపస్సు దాని తపస్సు ఇది బ్రహ్మప్రాప్తి బ్రహ్మజ్ఞానానికి ఇది ద్వారము అంచేతనే అతను తెలుసుకొని తపస్సు చేసినాడు దాని మీద శ్రుతి మనుస్మృతికారని కోచ్యును మనసేంద్రియాణ హి ఐకాగ్ర్యం పరమం తప్యాయర్మే్య సమపర ఉచ్యమృతే ఇంద్రియములకు సమాధానము అన్నారే తపస్సు అంటే సమాధానం ఏమిటంటే ఇంద్రియములను భోగ సాధనాల్లో మీరు ప్రవేశపెట్టి భోగానుభవంలో కనుక మునిగి తేలియాడుతో ఉంటే ఇంద్రియములు చాలా యాజిటేటెడ్గా తయారైపోతాయి చాలా వ్యాపృతములు ఎంగేజ్డ్ అయిపోయి ఉంటాయి అది సమాధానం రాదు కాబట్టి ఇంద్రియములను విషయభోగముల నుండి వెనుకోకు మరచ్యుత ఈ భోగములు నిస్సారములు వీటిలో సారమేం లేదు సారము ఆత్మనిష్టలోనే ఉన్నది అని ఆ విషయభోగముల నుండి ఇంద్రియములను వెనుకకు మరుచు మరల్చుతా మరల్చి ఎప్పుడైతే ఇంద్రియాలను వెనక్కి మరల్చారో మనస్సు కొంచెం ఫ్రీ అవుతుంది ఆ ఫ్రీ అయిన మనస్సుని ఆత్మస్వరూపమునందు నిష్ఠగా ఉంచుతా అంటే శ్రవణమున నిర్ధ్యాసనములను చేయుట ఒకటి బాహ్య సమాధానమైంది రెండో అంతఃసమాధానమైంది ఈ సమాధానముకే తపస్సు పేరు అదే అన్నారు ఇక్కడ మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం అంటే ఏకాగ్రత పరమంతపహ ఇంద్రియములు ఆ పరబ్రహ్మ జ్ఞానమునకు అనుకూలంగా తర్ఫీదైపోవాల్సి ఉంటుంది అంటే మనం ఏదైనా చూసామనుకోండి మన సాధనకు అనుకూలమైంది చూస్తాము ఏదైనా తింటే సాధనకు అనుకూలమైంది తింటాము ఏదైనా మాట్లాడితే సాధనకు అనుకూలమైందే మాట్లాడతాము అని మొత్తం కూడా కాళ్ళు చేతులు నడిచే నడక పట్టుకునే చేతులతో చేసే సర్వకర్మలు అన్నీ సాధనకే సపోర్టింగ్గా ఉండాలి ఎంటైర్ ఫ్యాకల్టీ సిస్టమ్ షుడ్ సపోర్ట్ ది సాధన ద పర్సూట్ ఆఫ్ ది హయ్యెస్ట్ గోల్డ్ సాధన అంటే పర్సూట్ అలాగే తయారు చేయాలి అది ఇంద్రియములో ఏకాగ్రత అంటే అది సపోజ్ ఏదైనా సపో ఏదో కొత్త ఈ ఫుడ్ ఫెస్టివల్స్ వస్తుంటాయి చైనీస్ ఫుడ్ ఫెస్టివల్ ఏమిటి ఫుడ్కి ఫెస్టివల్ ఏమిటి పనేం లేకపోతే సరే ఫుడ్కి ఫెస్టివల్ ఏమిటి అన్న సందర్భం ఉందా ఎంత అవివేకంగా ఉందో చూడండి ఫుడ్కి ఫెస్టివల్ ఏంటి ఆకలి వేస్తుంది దానికి వీళ్ళు మితాహారం తీసేసుకుంటాం ముందుకు వెళ్ళిపోతాం కానీ వాటికి మీన్ బై ఫెస్టివల్ ఫర్ ఫుడ్ అంటే అలా కూర్చుని రెండు గంటలు భోజనం చేయడం ఎనిమిదింటికి ప్రారంభించడం పది గంటలలాగా భోజనమే చేస్తూ ఉంటాం ఎందుకంటే అంత ఆలస్యంగా చేస్తారంటే ఎక్కువసేపు భోజనం చేస్తే ఎక్కువ తినచ్చు చకచక్క పది నిమిషాల్లో భోజనం చేసేసే అనుకోండి ఏదో అనే ఐటమ్స్ మోర్ యూ కెన్ కన్ష్యూమ్ బై ఈటింగ్ ఓవర్ ఎ లెంగ్ పీరియడ్ వట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఆ రకంగా ఈ సో ఇలాగ ఏదో ఫ్యాషన్ పెరే ఇలాగ ఏదో ఏదో పెరుగు కల్చరల్ ప్రోగ్రామ్ అన్నా పేరు కల్చరల్ కల్చరల్ ఆ మొహమా సినిమా యాక్టర్సు సినిమా వాళ్ళందరూ వస్తే దానికి కల్చరల్ ప్రోగ్రామ్ పేరు మన వాళ్ళు ఆఖరికి అలా తయారయ్యారు నా నేను న్యూయార్క్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఇండియన్స్ కల్చరల్ ప్రోగ్రామ్ అన్నారు బో అలాగా చాలా గొప్ప విషయమే ఏదంటే ఇటీరీ ఏదో ఉంటుంది అదే స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఉంటుందో చూపించండి చూపిస్తే దాని నిండా సినిమా యాక్ సినిమా రిలేటెడ్ థింగ్స్ సినిమా డ్యాన్సు సినిమా పాటలు అది కల్చరల్ ప్రాబ్లమ్ అది కల్చరల్ ఎలా అవుతుందండి ఏదో ఎంటర్టైన్మెంట్ మనస్సుకు అవసరం కనుక సినిమా చూసారు శుభం భూ బాగానే ఉంది దాన్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు అప్రిషియేట్ చేయొచ్చు అంతా బాగానే ఉంది ఐఎమ్ ఆల్సో విత్ యూ నన్ను కూడా మీరు జాయిన్ చేసుకుంటే నేను ఎంజాయ్ చేస్తాను ఇటువంటి కానీ దాని అది కల్చర్ ఎలా ఎనీవే దట్ ఈస్ ది కల్చర్ ఊచి దేనో సో ఆ రకంగా ఇంద్రియములు ఆ రకంగా ఇటు అటు అనేక దారులంపట్టు నడుస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇంద్రియముల ఏకాగ్రత మనస్సు యొక్క ఏకాగ్రత మనస్సు ఏకాగ్రత అంటే శ్రవణం అనధి చేస్తున్నారు అది మనస్సు ఏకాగ్రత మీరు ఇక్కడ కూర్చుని గడ్డసేపు పాఠం వినాలంటే ఇంద్రియముల ఏకాగ్రత ఉండాలి ఆ పైన ఏకాగ్రత ఉండాలి రెండు ఆ సీక్వెన్స్లోనే వస్తాయి ది సీక్వెన్స్ కాబట్టి ఇది గొప్ప తపస్సు పరమంతప మనుస్ఫూర్తి ఏమంటే ఇంతకంటే చాలా ఇవో ఉన్నాయి కదండి సర్వధర్మేభ్య సర్వధర్మాలంటే ఏమిటి కర్మ ఏవో ఉపాసనలు కామ్యకర్మలు కామ్యోపాసనలు తీర్థయాత్రలు సో ఇలాగే దేవాలయ సందర్శనము ఇలాంటివి ఏవో ధర్మాలు ఉన్నాయి అనేక ఉన్నాయి ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ దానము ఇలాగ ఏవో ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఏకాగ్రత అనేది ఆ లక్ష్యశుద్ధి చిత్తమునకు అన్నది ఇది ఇంకో ధర్మము అంటే నో ఇట్ ఈస్ ది సుప్రీమ్ ఆఫ్ ఆల్ అంచేతనే సధర్మ పర ఉచ్యతే ఇది సర్వోత్తమైన ధర్మము అని చెప్పారు సూత్ర సంహితులు ఏమని చెప్పారంటే కోహం అనే కోహం ముక్తి కథం కంసారం ప్రతిపన్నవాన్ ఇలాలోచనమర్థజ్ఞా తపశంసంతి పండితా అని సో ఈశ్వర బృహస్పతి సంవాదము అనే ఘటనలో సో చెప్తారు చూడండి కోహం వాటే మాయి చూడండి రమణ మహర్షి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఆ వాటే మాయి అంటే ఇవి ఇలాగే అంతా ఆ ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన మహాత్ముల యొక్క జీవితంలో కనపడుతుంది అంచేతనే ఓ వాక్యంతో మీరు గమనించండి ఇది సడన్గా గుర్తుకొచ్చింది ఇలాంటి మణిరత్ మణుల వాక్యాలు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి చూడండి గుర్తుకొచ్చేస్తుందని అనేశాను ఇప్పుడు ఇంతకీ తీరా గుర్తుకొస్తుందో అదే సగం సగం గుర్తుకొచ్చిందో చూద్దా ఎలా వస్తుందో మహాత్ముడు బ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము బ్రహ్మ మహాత్ముని పారమార్థిక రూపము గుర్తుకొచ్చింది సో మీరు ఆలోచించండి దాని మీద కాబట్టి భగవాన్ వనమహర్షిలాంటి వారు మాట్లాడారంటే ఆ వ్యవహారము వారి వ్యవహారము వారి మాట చేత ఇవి ఆ పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపమే మీకు పరబ్రహ్మ మహాత్ముని పారమార్థిక రూపమేమి అని ఆలోచిస్తే అదే పరబ్రహ్మ కాబట్టి మహాత్ముడు హీస్ ది కండ్యూట్ టు ది అల్టిమేట్ రియాలిటీ సో కోహం వాట్ యా మై ఈ వాట్ am మై గురించి నేను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అదొక పెద్ద టాపిక్ అది సో వాట్ యా మై what ఈజ్ లిబరేషన్ so, what, what is దిస్ లిబరేషన్ బాగానే ఉన్నాం కదా చక్కగా భోజనం చేస్తున్నాం సినిమా చూస్తున్నాం టీవీ చూస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఇంక ఈ లిబరేషన్ ఎందుకంటే మాకు వే రావా అని ఒక ఫీలింగ్ ఉండొచ్చు కదా సో వాట్ ఈజ్ లిబరేషన్ తర్వాత నాకు ఈ సంసార దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈ దుఃఖము ఈ ఏదో లోటు ఇది ఎందుకు వచ్చింది అలా వచ్చింది నేను ఎవడిని అసలు ఈ లిబరేషన్ అంటే ఏమిటి అని ఈ విషయాల మీద మీరు చక్కగా మనస్సు పెట్టి ఆలోచించటం అనేది ఏదైతే కలదో ఇది తపస్సు తప ఆలోచనే అనే ధాతునికి వచ్చింది ఇది తపస్సు ఇది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సాధనంగా బోధించారు కానీ లోకంలో ఈ దృష్టి లేదు ఇప్పుడు ఒకళ్ళు కూర్చునే ఒక ఆయన నాతోటి అన్నారు ఎందుకంటే ఊరికే ఉపనిషత్తు ఈ అట్ట నుంచి అట్టదా కాను చక్కగా గాయత్రి జపం చేసుకోవచ్చు కదా అని అన్నాడు నేను అన్నాను గాయత్రి జపం కరెక్టే మీరు చెప్పింది బాధ్యులు గాయత్రి జపం చేసుకోవచ్చు గాయత్రి మంత్రం అయితే అర్థం ఏమిటో మీరు నాకు ఒకసారి మనం చేయండి అంటే అర్థమా అవును జపం చేయండి అర్థం అంటే తర్వాత చూడొచ్చు పోలండి తర్వాత చూడొచ్చు మీరు మీరు గాయత్రి మంత్రం అర్థం మీరు తెలుసుకున్నారా లేదండి ఇంకా జపమే చేసుకున్నాం మీరు గాయత్రి మంత్రం అర్థం మీకు తెలిస్తే ఉపనిషత్తుల యొక్క శ్రవణంలో సారం మీకు అప్పుడు అర్థం అంతవరకు అవుతుంది కాబట్టి గాయత్రి జపం మంచిది కాదని నేను ఎందుకు అంటాను కానీ ఈ శ్రవణానికి దాంతో పోలిక పెట్టకూడదు శ్రవణం ఇది మీరు కొంత గాయత్రి జపం చేస్తేనే శ్రవణం చేసే పుణ్యం మీకు లభిస్తుంది అలాగే అది పరిస్థితి సో ఇంకొకళ్ళు అంటారు ఏమండీ హరే రామ హరే రామ అని జపం చేసుకోవచ్చు లేకపోతే కీర్తన చేసుకోవడం మానేసి ఈ అట్ట నుంచి ఆ అట్ట దాకా ఈ అట్ట అని అంటూ ఉంటా ఈ అట్ట నుంచి ఈ అట్ట దాకా చదివేస్తే అయిపోయిందా హరే రామాను మీరు కీర్తన చేసుకోవచ్చు కదా అని ఇంకొకటి అంటారు సో ఈ సీ పీపుల్ హ్యావ్ అల్త ఉల్టా ఐడియా సో ఇక్కడ మనం చేస్తున్న విచారం ఏది కలదో ఇది మనవుణ్ణి సర్వోత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళే విచారము ఈ విచారానికి మనస్సుని తర్ఫీదు చేయడానికి ఇవన్నీ ఉన్నాయి కీర్తనలు ఇవన్నీ ఉన్నాయి వీడి దీన్ని ఇంగ్లీష్ సామెత ఏమంటారంటే పుటింగ్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్ అనో లేకపోతే హార్స్ బిఫోర్ ది కార్ట్ అనో ఏదో అలా అలా అయింది గుర్రాలు వెనక్కట్టి బండి ముందు పెట్టాడు వీడు ఇప్పుడు వళ్ళీ గుర్రాలు లాగుతుందండి లాగదు ఆ గుర్రాలను ముందుకు తీసుకొచ్చి బండి వెనకాలి పెడితే ఆ గుర్రాలు బండిని లవుతాయి ఆ నువ్వేమో తపస్సునే తపస్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకుని శ్రవణానికి ఆత్మవిచారానికి తక్కువ స్థాయినిచ్చి ఈ కీర్తన ఇవే ఉన్నత స్థాయి అనుకుంటే అసలు నీకు శాస్త్రం ఏమీ తెలియదు నిజం కూడా అదే శాస్త్రం దగ్గరికి జనులు శాస్త్రానికి దూరంగా వెళ్ళిపోయాయి సో జనులను బోధించి శాస్త్రానికి దూరంగా ఉంటే ఇంక జనులు శాస్త్రానికి దూరంగా ఉండడంలో ఆశ్చర్యమేమున్నది సో అందరూ శాస్త్రానికి దూరంగా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇగో ఇలాంటి ఒల్టాలే అవుతూ ఉంటాయి ఎనీవే దిస్ ఈజ్ ది తప ఇటువంటి తపస్సుని అతను చేసినాడు సచ తపస్త అది ఆ విధమైన తపస్సుని చేసినాడు కాబట్టి బ్రహ్మ జ్ఞానం మనం చూడాలంటే ఈ అన్నం ప్రాణం ఈ ఉపలబ్ధి ద్వారాలని తర్వాత ఎతో వాయుమాని భా భూతాన్ని జాయంతేని వాక్యాన్ని ద్వారాలని వాటిని పట్టుకుని వాటిని అలాగా భావన చేసుకుంటూ పోతే దాని పేరు తపస్సు దాని ఎందే మనస్సును నిలిపి దానికి తగినటువంటి శ్రవణాదులను చేసుకుంటే వాడు బ్రహ్మజ్ఞానాన్ని ఆటోమేటిక్గా పొందుతాడు బ్రహ్మ వాడేనండి బ్రహ్మ వాడేవండి మీరే బ్రహ్మ ఇంకా మీకంటే బ్రహ్మే ఉంది ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అబ్బాయి మాకు ఇంకా అది అలాగే వర్కౌట్ కావట్లేదంటే అందుకోసమే తపస్సు అవసరం సో తపస్సు చేసుకుంటే మంచిది ఆ తపస్సు మనం చూశాం కాబట్టి స తపస్ తత్వా అటువంటి తపస్సు వాడు చేశాడు ఆ తపస్సు యొక్క స్వరూపమే మనకు చూపిస్తున్నారు ఆలోచన చేసి విచారం చేసి ఒక్కొక్క దా స్టెప్ పైకి వెళ్ళడం పేరే తపస్సు లేక విచారము భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు ఆయన దగ్గరికి వెళ్ళి భక్తి గొప్పదా విచారం గొప్పదా అని అడిగారు అంటే ఆయన చెప్పారు రెండు మంచివేనండి అలాంటి పోలికలు మనం చేయకూడదు అయినా కూడా దేనికి విశిష్టత దానికి ఉంది డైరెక్ట్ మెథడు భక్తి ఇరెక్ట్ మెథడు అని చెప్పారు ఆయన సరఫరా అయితే ఏమిటండి ఇండైరెక్ట్ అంటే మీరు కొంతకాలం భక్తి చేయండి ఆ తర్వాత విచారం యొక్క మీకు తెలుస్తుంది విచారం చేసే సామర్థ్యం కూడా మీకు వస్తుంది ఆ భక్తి యొక్క అనుగ్రహం చేత అప్పుడు మీరు విచారం చేస్తారు అప్పుడు మీరు మోక్షాన్ని పొంది లేదండి మేము ఆ విచారం ఇప్పుడే చేస్తాం వండర్ఫుల్ డూ ఇట్ అని ఇలా బోధించేవాళ్ళు భక్తిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడరు కానీ విచారముతోటి కూడి అలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం అందు తాత్పర్యం సో ఎనీవే స తపస్ తత్వా ఆత్మ విచారము అనేటువంటి తపస్సుని ఆయన చేసినాడు చేసి తెలుసుకున్నాడు ఆ విచారం చేసేప్పుడు ఏకాంతంలో కూర్చుని చేసి ఉండొచ్చు లేదా ఇతర విద్యార్థులతో కలిసి గ్రూప్గా ఉండి చేసి ఉండొచ్చు లేదా మళ్ళీ అదే తండ్రి దగ్గరికి వెళ్ళి కొంత దాని మీద ఇంకా కొంత డిస్కషను కొంత శ్రవణం చేసి ఈ విధంగా ఇలాగ ఈ రకమైన తపస్సు కొన్ని నెలలు అక్కడ ఉండి తండ్రి గారి సన్నిధిలో దాని గురించి విచారము ఆయన సన్నిధిలో ఆయనకు ఆప్షన్స్లో చేసుకుంటూ దానికి ఏదైనా కొంత జపం అవసరం అయితే యొక్క దోషాలన్నింటినీ తొలగించుకుని అతను ఓ సత్యాన్ని కనిపెట్టాడు ఏమిటా సత్యము అన్నమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు విచ్ ఈస్ ఎ బిగ్ అండర్స్టాండింగ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫస్ట్ స్టెప్ ఈస్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ స్టెప్ అందాము అన్నం బ్రహ్మే ది వ్య భాష్యం అన్నం బ్రహ్మేతి వ్యజానాథ్ విజ్ఞాతవాన్ అది అన్నం బ్రహ్మ అని తెలిసేసుకున్నాడు అండి వ్యజానాథ్ అంటే విజ్ఞాతవాన్ ఎందుకయింది బ్రహ్మ అంటే బ్రహ్మ లక్షణం చెప్పాడు చూడండి ఆయన ఆ లక్షణం పట్టింది అన్నానికి అన్నము అంటే విరాట్ అన్నం అంటే విరాట్ ఈ స్థూల జగత్ ఏదైతే కలదో ఇది బ్రహ్మ అని తెలుసుకున్నారు ఇంతకుముందు కూడా మీకు మనవి చేశాను అన్నం అంటే విరాట్ ఇండివిజువల్ విషయంలో అన్నము అంటే ఫుడ్ బాడీ సవా పురుషోన్నర సమయ ఆ నర సమయ అన్న చోటు మీకు నేను మనం చేశాను విరాట్ యొక్క రసము సారము ఫుడ్ రూపంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిర్మాణమైనది అని కూడా మనం చెప్పుకున్నాము సో అన్నం అంటే విరాట్ విరాట్ అంటే ద యూనివర్సల్ పర్సన్ విచ్ ఈస్ గాడ్ ఆర్ ఈశ్వర ఇన్ ది ఫిజికల్ ఆస్పెక్ట్ దట్ ఈస్ విరాట్ ఇన్ ది ఎనర్జీ అండ్ నాలెడ్జ్ ఆస్పెక్ట్ నాలెడ్జ్ అంటే ఆర్డర్ యూనివర్సల్ ఆర్డర్ అండ్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఆస్పెక్ట్ వేరే సపరేట్ చేసేయండి ఇప్పుడు ఈ జగత్తులో మూడు ఉన్నాయండి మూడే ద్రవ్యం క్రియా జ్ఞానం అంతే మూడే ఉన్నాయి ఇప్పుడు భూగోళం తీసుకోండి భూగోళం ద్రవ్యం దాని మీద క్రియ ఉంది ఆ క్రియ ఆర్డర్లీగా ఉంది జ్ఞానం అయిపోయింది సరిపడిపోయింది కదా అలాగే ఎవ్రివేర్ ద్రవ్యం క్రియా జ్ఞానం మూడు పరమేశ్వరుడు మూడు యూనివర్సల్ పర్సన్ మీలో మూడు ఉన్నాయి మీలో ద్రవ్యం ఉంది సెవెంటీ క్రియ ప్రాణశక్తి మెటబాలిక్ ప్రాసెసెస్ బాడీ అంటే ఎంత క్రియండి లోపల ముందు ముందుకే ఆ చర్మాన్ని అలాగ ఏదో గోరు బస్తా కుట్టినట్టుగా కుట్టి పెట్టారు కాబట్టి లోపల ఏమీ మనం కనబట్టలేదు కానీ లోపల మీరు చూడగలిగితే ఎంత క్రియండి టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ క్రియ అలా నడిచిపోతూ ఉంటుంది క్రియా జ్ఞానం జ్ఞానం అంటే మనకున్న జ్ఞానం అని కాదు ఇంటెలిజెన్స్ ఆ క్రియ వెనకాల ఇంటెలిజెన్స్ లేదు